दां तलंप पड़पे अभी पड़नाई इन नीन तलंप पड़े का सत्ता स्फूर्ति प्रकाशिस्क उद अस्तम सूर्य की उदय आस्तमें उदिस्ा कदा अस्तमा कदा निजमे మనం ఉదయిస్తున్నాం మనం అస్తమిస్తున్నాం సూర్యుడు ఎప్పుడు అలానే ఉంటాడు భూమి తిరుగుతూ తిరుగుతూ ఉంది అమెరికా వైపుకి తిరిగిందనుకోండి సూర్యుడి వైపుకి అమెరికా తిరిగిందనుకోండి వాళ్ళకి ప్రకా ఉదయం మనకు చీకటి అలా తిరుగుతూ మళ్ళీ పన్నెండు గంటలు తిరిగిపోయిందనుకోండి మనకు మళ్ళీ ఉదయం వాళ్ళకి చీకటి కానీ సూర్యుడికి ఒకవేళ సూర్యుడు ఉదయించడం అస్తమించడం చేస్తే అమెరికాకి ఇప్పుడు ఫోన్ చేసుకునుకోండి రాత్రి మరి అక్కడ ఏమైందాలి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 నేను సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ ఇప్పుడు అక్కడ ఆ స్థాయిలో నిలబడి చూస్తే ఎలా ఉంటుందనంటే ఈ నేననేవాడు ఇంకా వాణ్ణి ఎక్కువగా మనం పట్టింపులోకి తీసుకోలేదు వాణ్ణి పాడేయక్కర్లే ఇప్పుడు కుండను మీకు చూపించి ఏమండి ఇది మట్టి అనంటే పగలగొడితే కానీ నాకు అర్థం కాదనంటామా కుండను ముట్టుకుని చూసి ఆ మట్టేనండి అని అంటాం ఇప్పుడు ఉంగరాన్ని చూసి ఇది బంగారం అన్నాననుకోండి దీని అంతా కాల్చిపోయేగా నేను అర్థం చేసుకోనంటానా లేదు ముట్టుకుని చూస్తాం కొద్ది గీసి చూస్తాం బంగారమేనండి అంటాం అలాగనే ఉంగరం ఉండగానే బంగారాన్ని అనుభవిస్తున్నాం ఇంకోటి గుర్తుపెట్టుకోండి నామరూపాలు కాదు ఇక్కడ కూడా తాను తానే ప్రకాశిస్తున్నప్పుడు ఆ నేను అనే తలంపు నామరూపం అదొక ఉపాధి నాది నాదిని గుర్తించే తలంపులు ఉపాధులు నామరూపాలు అసలు ఈ దేహేంద్రియం అన్ని మనోబుద్ధులు కూడా రూపాలు జడాలు అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇవన్నిటినీ ఏం చేయక్కర్లేదు ఆ నేను అనే తలంపుని మనం కనుక అతిక్రమించి దాటి వెళ్ళగలిగితే మనం నిజ స్థితిలో నిలబడతాం ఆ స్థితిలో నిలబడ్డప్పుడు నేననే తలంపు ఇంకా మనల్ని ఏం చేయదు ఏమైపోతుంది తెలుసండి శాస్త్రం అంటుంది దగ్గబీజవత్ ఒక ఇవండి ఈ మామిడి చెట్టు మామిడి పండు చాలా బాగుందండి మీ ఇంట్లో పండురో మామిడిని చిన్నది ఇంతే ఉంటుంది అది పెద్ద ఉండదు అది ఇంతే జస్ట్ ఈ చేతులు ఇలా పడితే ఇలా ఉంటుంది అది ఎక్కువ జ్యూస్ ఉండదు అది కొద్దిగా ఉంటుంది అబ్బా ఆ జ్యూస్ ఒక చెంచానో రెండు స్పూన్స్ ఉంటాయి అంతే ఇంకెక్కువ ఉండదు ఎంత టేస్ట్ ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ నేనేంటంటే అబ్బా ఇది నేను కూడా అక్కడ వేసుకుంటే ప్రతి ఏడాది వేసి అడుక్కో అని సరే అడిగాను ఇది మంచి సీడ్ అండి ఇది వేసుకోండి అన్నారు అయితే కొద్దిగా ఎండబెట్టి వేయండి పచ్చిగా ఉంది కదా ఎండబెట్టి వేయండి అన్నారు నాకు ఆత్మత ఎండాలంటే మళ్ళీ మూడు నాలుగు రోజులు వెయిట్ చేయాలి మూడు నాలుగు రోజుల్లో స్ప్రౌటింగ్ మళ్ళీ మూడు నాలుగు రోజులు అవుతుందని నేను ఏం చేశాను నిప్పులు పెట్టి శుభ్రంగా వేపాడు అయ్యే ఎండబెట్టడమే కదా అంతే కదా ఎండలో ఎండితే ఏమిటి నిప్పులు కొత్త నా బాదనాది నాది బాగా ఎలాగంటే తీసి మళ్లీ అబ్బాయి ఇంకా తడుందని బాగా ఎండబెట్టి వేపి వేపి వేపి వేపి నల్లగా బాగా డ్రై అయిపోయింది అది పక్క ఇప్పుడు పట్టుకొని లేశాను మొలకెత్తుందా విత్తనమే అది మొలకెత్తదు ఏ ఆ అగ్నిలో ఏమైంది అది ఏం మాడింది కాదు వృక్షంగా మొలకెత్తే శక్తి కాలిపోయింది చచ్చిపోయింది అలాగనే నేను నేనుగా ప్రకాశిస్తున్న చైతన్యాన్ని నేను చూడగలిగినప్పుడు అక్కడ ఆ స్థితిలో కూర్చున్నప్పుడు నేను అనే తలంపుకి మళ్ళీ పునర్జన్మనిచ్చే శక్తి కాలిపోతుంది నేను అనే తలంపుకి పునర్జన్మ లేకుండా కాలిపోతుంది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అర్థమైందో మీకు ఆ జ్ఞానంలో ఎప్పుడైతే అజ్ఞానం అనేది నశించిపోయిందో ఇక స్ప్రౌటింగ్ ఉండదు ఇంకా క్రియలు ఉండవు అని కాలిపోతాయి ఇప్పుడు బాగా రోస్ట్ చేసిన సీడు మనం నాటి ఎంతకాలం వెయిట్ చేసినా అలాగే ఇక్కడ కూడా నేను అనే తలంపు కనుక మనం అర్థం చేసుకుని దాటి వెళ్ళామా నా నిజస్థితిలో నా స్వస్థితిలో నేను ఉన్నప్పుడు ఆ నేననే తలంపు కూడా నన్ను बाधनी ज्ञाने ये कर्मलू अंटनी कर्ता ले कर्तृत्व भोक्तृत्व कर्ता हम भोक्त इंकनी मनोबु अहंकार चित्ता न्रोत्रजिहे न घ्राण नेत्रे ఈ చెవులు కళ్ళు ముక్కు శరీరానికి ఇవ్వబడ్డ అవయవాలు ఇవి దానికి ఉన్నాయి మనసు బుద్ధి చిత్తాహంకారాలు కూడా లోపల సూక్ష్మభూతాలు శరీరం అవయవాలు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా మాంసపిండమిది ఇవేవి నేను కాను అందుకని ఇక్కడ మహర్షి అదే అంటారు ఆయన ఏంటి విగ్రహేంద్రియ ప్రాణధీతమా స్థితిలో నిలబడి చూసినప్పుడు దేహము ఏం లేదు ఇంకా దాని ఉనికి లేదు జడం ఇంద్రియాలు అవి ఇప్పుడు ఎలా ఉన్నాయనంటే నిజంగా చెప్పాలంటే మనిషి లేకుండా ఒక హ్యాంగర్కి చొక్కాలు ఫ్యాంటు తైలించి పెడితే ఎలా ఉంటుంది మనిషి తొడుక్కోలేదు ఒక హ్యాంగర్కి చొక్క ఇంకో దానికి ప్యాంటు ఇలా తగిలించి పెట్టామనుకోండి వాడిని పెళ్లి చేస్తాం ఎవరికన్నా ఇచ్చి ఎవరన్నా అమ్మా ఇబ్బ చాలా బాగుంది నేను సర్దుకుంటానంటే ఏమిటి సర్దుకోవడం ఇది సర్దుకొని ఏం చేస్తావు ఇది అంతే ఇక్కడ నిలబడి చూస్తే ఇప్పుడు నిజంగా ఇది కూడా ఒక చొక్క ఇక్కడి నుంచి ఇంతవరకు ఇదొక చొక్క ఇదంతా ఒక ఆకృతి ఇదొక ఆకృతి అలా తగిలించుకున్న ఆస్తిటి స్థితి కలిగిపోతుంది మనకు ఇంకా అసలు ఈ శరీర స్పృహ దాటిపోతాం మనం దేహ పాదాత్ములు దాటుతాం మనం అందుకని ఇంకక్కడ స్త్రీ పురుషులు పిల్లలు పెద్దలు బ్రాహ్మణుడు క్షత్రియుడు ఏం లేదు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ ఏ పాటలకి ఆయన అంత ఆనందంగా లేడు తందే తందే తంద బ తందనా బల తనా ఎందుకు ఆయన ఎగిరాడంటే ఆయన ఆ స్థితిని చూశాడు అక్కడ ఇంకా చూసినప్పుడు ఇంకా రెండోది లేదు ఓ ఎగిరేశాడు ఆయన ఇంకా అదే స్థితి ఆ స్థితిలో ద్వైతం లేదండి ఆడది మగవాడు చిన్న పెద్ద పండితుడు పామరుడు అజ్ఞాని జ్ఞాని మగ ఆడ ధనికుడు పేద ఇది లేదు అది మాటలు చెప్పుకునే దానికి కాదు ఆ స్థితిలో నిలబడ్డవాడికి ఆ అనుభూతి అది అందుకనే కానీ ఇదంతా నువ్వు మనిషివి కాదు నువ్వు మగవాడివి కాదు నువ్వు అది కాదనంటే వాళ్ళు ఏమనుకుంటారు అర్థం కాని వాళ్ళు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కానీ ఆ స్థితిలోకి వెళ్ళి మాట్లాడితే దానిక అర్థం ఉంటుంది ఇది ఊరికినే చిలక పలుకుల్లాగా మాట్లాడుకునే మాటలు కావు అందుకనే ఇది వాచా వేదాంతం అయిపోతుంది స్థితిని ఆ స్వరూప స్థితిలో అక్కడ నిలబడి చూస్తే ఇది ఏంటి అసలు ప్రపంచం కానీ మనుషులు కానీ అసలు నా అనుకుంటున్న బో పెద్ద గొడవ దాని మీద ఏదో చెట్టేస్తాం దాని మీద భ్రమ ఒక కుక్కను తెచ్చుకుంటాం దాని మీద భ్రమ ఇది ఇది కూడా ఒక భ్రమ వ్యక్తిని అంటే శరీరాన్ని ఆరాధిస్తున్నాం మనం ఆ కృష్ణుడే దేవుడండి జాతి నీతి కుల గోత్ర దూరగం జాతి లేదు కులం లేదు గోత్రం లేదు ఏమీ లేదు అన్ని శుద్ధమై ప్రకాశిస్తుంది ఏకమై అఖండమై ప్రకాశిస్తుంది ఆ పరమాత్మ చైతన్య దాని దగ్గర నిలబడి నేను ఎన్ని కల్పించుకుని దవాణ్ణి కూడా దిపేశాను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి ఎక్కడ అసలు మన తాయి మన యొక్క స్వరూపము అమేజింగ్ అల్టిమేట్ ఇట్ ఈజ్ అల్టిమేట్ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్వరూపమే భాషిస్తున్నప్పుడు విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ చూడండి నేను నా నిజస్వరూపమే ఉన్నప్పుడు భాషిస్తున్నప్పుడు అక్కడ దేహము లేదు ఇంద్రియాలు లేవు ప్రాణము లేదు మనసు లేదు బుద్ధి లేదు తమహ అజ్ఞానము నాది కాదు ఎంత గొప్ప స్థితి అండి ఎందుకనంటే అజ్ఞానాన్ని కూడా నేనే ప్రకాశిస్తున్నాను కదా రాత్రి నిద్రపోయినప్పుడు ఎలా ఉందంటే హాయిగా ఉందన్నారు కదా ఉదయం లేచిన తర్వాత అడిగాను హాయి ఎలా ఉందని అడిగాను ఏమో తెలియదండి అన్నారు అంటే తెలియని దాన్ని కూడా మీరే మెయింటైన్ చేశారు అంతకాలం అవునా తెలియని దాన్ని కూడా ఎవరు మోశారు ఆ రాత్రిలో మనమే తెలివి లేని తనము నా ప్రకాశింపబడుతుంది తెలుసుకున్నది నా ప్రకాశింపబడుతుంది హాయిగా ఉన్నాను అనే తెలివి ఉంది కదా అది నా వల్లనే ఎలా ఉందా హాయనగా నేను తెలియలేదన్నారు కదా ఆ తెలియలేని తనము నా వల్లనే తెలియబడుతుంది కాబట్టి అందుకనే హనుమంతుడు అన్నాడు కదా ఏమన్నాడు కనిపించు విశ్వంబు సకలంబు దృశ్యమను కదా తెలియబడు అఖిల విశ్వంబు దృశ్యమనుచ్చు తెలుసుకునే నేను దృక్కుని मिगुलाक अन्मेमीन ले सकल वेदात सार संग्रहुना अंकने मन मंत्रो पूजे अद्भुतम श्लोक देशोदेवालय प्रोक्त जीवो देव सनातन त्यजेद ज्ञान निर्माल्यं सोहं भावन पूजिए చూడండి అజ్ఞానం అనేటువంటిది తొలగితే దేవాలయం దేహం వేరు కాదు అది రాయితో కట్టావు ఇది వేరే పదార్థంతో తయారైంది అక్కడ దేవుణ్ణి పెట్టావు ఇక్కడ జీవుణ్ణి పెట్టావు వాడికి మూడు పూట్ల అర్చన నైవేద్యం పెడుతున్నావు వీడికి అర్చనా నైవేద్యాలు పెడుతున్నాం వాడికి ఆవాహన ఉద్వాసన ఉంది వీడికి గర్భాధానము అంత్యక్రియలు ఉన్నాయి ఏంటి తేడా పేర్లు మారాయి అంతే నామరూపాలు కొద్దిగా మారాయి సేమ్ మక్కి అసలు ఇది కనుక తాత్వికంగా వీటన్నిటిని తొలగించి కనుక మనం అర్థం చేసుకుంటే అయిపోయింది అంతే కాబట్టి ఆ స్థితిలో ఉపాధిని ప్రేమించడండి ఎవడు మీకు అర్థమైందా ఈ ఉపాధి అంటే ఏంటి ఒక బుడగ బస్ అది చైతన్యమే ఆ బుడగ పగిలిన అదేంటి చైతన్యమే ఆ దేహమే చైతన్యం మనస్సు చైతన్యం ఇంద్రియాలు అన్ని చైతన్యమే కానీ ఒక బుడగ రూపం ధరించే అలా మనం జ్ఞానిని రమణ మహర్షి జ్ఞాని అనుకుంటున్నాం రమణ మహర్షికి ఇది రమణ మహర్షి అని లేదు అంతటా తానే ఉన్నాడు మనం గురువుని ఇదే గురువు అనుకుని వేలాడుతున్నాం గురువుకి ఇదే గురువు అనుకున్నాడు వాడు గురువు కాదు ఇంకా సర్వము తానే ఉన్నాడు ఆ అది అనుభవ స్థితి నోటితో చెప్పేది కాదు చెవితో వినదగ్గది కాదు అది సానుభవ ఎంత ధైర్యం ఉండాలండి నేను స్త్రీని కాను అని ఒక స్త్రీ చెప్పుకోవాలంటే నేను మగవాణ్ణి కానని మగవాడిని చెప్పుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా నా స్త్రీ నండో నుమాన్ అమ్మవారి గురించి వ్యాసుడు రాస్తూ ఒక మాట అంటాడు అమ్మవారంటే ఆడదా అని ఒక ప్రశ్న వస్తుంది కాదంటాడే మరి ఎవరు పురుషమా పౌరుషం ఉంది కదా అప్పుడప్పుడు ఈ చండిలాగా మహాకాళిలాగా दुर्गा देवीला चूपी क्री का सुमर ललित स्त्री का पौरष चूपी पुरुड़ का मन आरोप ले अदी चैतन्यघ्यसम आराध्य चैतन्य कुसुम प्रि सदोदित सदाष्ट तरुणादि तत्वास तत्व పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనామదశాలిని ఏం స్థితి అండి అది ఆ స్థితిని నేను చెబుతూ విగ్రహము అనంటే ఈ విగ్రహం ఏదైతే ఈ శరీరం ఉందో మనం కూడా ఉంటాం కదా ఏంటంటే బాబు విగ్రహం చాలా బాగుందండి బాబు అంటే వాడి విగ్రహం ఏ విగ్రహం అండి అంటాం అంటే శరీరం ఉపాధి ఒక ఇది సబ్స్టెన్స్ అనమాట ఒక విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ ఇవేవి కూడా నాహమేక సత్ తడం సత్ ఇవన్నీ ఔపాధిక గుణాలంతే బాస్ ఉపాధి జస్ట్ ఒక నామరూపాత్మకమైన కల్పనలంతే ఇప్పుడు బంగారం మీద ఉంగరం కల్పన కల్పన ఎలా గుర్తించాలి ఉంగరం సత్యమైతే కాల్ చేసినా ఉంగరమే ఉండాలి కానీ కాలు చేసినా ఏముంటుంది తయారు చేయకపోయినా ఏముంటుంది తయారు అయిన తర్వాత కూడా ఏముంటుంది అదే ఇంకొంగరం ఎక్కడిది లేదు ఉంగరం అనేది ఒక ఆలోచన అంతే ఇదంతా బంగారమే మీరు ఉంగరాన్ని ఎక్కడ ముట్టుకొని ఏం తగులుతుంది ఇప్పుడు ఇందులో ఒక ముక్క బంగారం తీసేసి ఉంగరం ముట్టుకోండి బంగారాన్ని ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ముక్క ఇలా కత్తిరించి ఇలా కత్తిరించి దాన్ని అక్కడ ఉంగరం చూడండి ఉంగరం ఉంటుందా బంగారం ఉంటేనే ఉంగరానికి ఉంగరం కల్పన కనపడుతుంది బంగారం ఒక్క అణు తగ్ అక్కడ ఉంగరం లేదు అంటే ఉంగరానికి ఉనికి ఉందా లేదు స్వయంగా నిలబడే ఉనికి లేదు అబద్ధం కల్పన అసత్యం అలాగనే ఇది కూడా అసత్యం అందుకనే శంకరులు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ श्लोकार्थेन श्लोका प्रवक्ष्या यदु ग्रंथकोटि अर्थम आ सच्चिदानंद तत्व सर इन चबतू सत्वभासिका चिवेतरा सत्या चि ईश जीविदा सत्स्वो वस्तु कवल कर्तुराजयाप्यते फल कर्म किं पर कर्म तज्ज కృతిమహోదాశ్వతం గతి నిరోధకం ఇక్కడ రమణ మహర్షులు వారు ఏం చేస్తున్నారంటే ఆ విచారణ చేస్తూ ఆ నేను నేనే మిగిలిపోయినటువంటి ఆ తత్వాన్ని సత్ చిత్ ఆనంద సచిదానంద స్వరూపంగా అదే పరమాత్మ స్వరూపంగా ఆయన మనకు అనుభవ వేద్యం చేయిస్తార సత్యం అంటే ఏంటి చైతన్యం అంటే ఏంటి ఆనందం అంటే ఏంటి మనకుంది అనుభవం కానీ దాన్ని అనుభవించట్లేదు దాన్ని పదార్థంలోకి తీసుకొచ్చి చూస్తున్నాం కానీ ఆయన పదార్థాన్ని తప్పిస్తే ఉండే యదార్థంగా దాని అనుభవి అలాగని యదార్థం కూడా అనంతమైంది చైతన్యం ఇది దీన్ని మనం విభజించుకుంటున్నాం ఇదిగో ఈ గీత ఈ శరీరం ఇంతవరకు ఇది నేను అని ఆ నేను ఇంతవరకు వ్యాపించిందనేటువంటి భావనతో బ్రతుకుతున్నాం అజ్ఞానంతో ఇక్కడ మహర్షి చాలా అద్భుతంగా ఆయన విగ్రహ ఇంద్రియా ప్రాణ ధీ తమహ వీటన్నిటినీ కూడా ఒక్క మాట్లాడినారు నాహమే కసత్ తడం అసత్ ఎంత క్లీన్గా అంటున్నారు చూడండి ఈ దేహము ఏదైతే ఉందో ఈ దేహము అన్న వికారం నేను తల్లి గర్భంలో దేహాన్ని ధరించక ముందే నేనున్నాను దేహం ధరించిన తర్వాత ఉన్నాను ఈ రోజు ఈ దేహాన్ని చూసి నేను అనుకుంటున్నాను ఇరవై ఏళ్ల క్రితం ఈ దేహం లేదు ముప్పై ఏళ్ల క్రితం ఇలా లేదు 35 ఐదేళ్ల క్రితం ఇలా లేదు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం ఇలా లేదు ముప్పై తొమ్మిదేళ్ల క్రితం భూమి మీద రాలేదు ఇంకో ఐదేళ్లు ఉంటాం అనుకోండి ఇలా ఉండదు ఇంకో పదేళ్లు ఉంటాం అనుకోండి ఇలా ఉండదు ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత ఇలా ఉండాలంటే ఉండదు మార్పు చెందుతూ ఉంటుంది అందుకనే దేహానికి ఆరు వికారాలు ఉన్నాయి అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షియతే వినశ్యతి ఇది షడ్భావ వికారవతు ఏతది స్థూల శరీరం మార్పు చెందుతూ ఉంటుంది నిరంతరం అందుకనే దీనికి పేరు దేహము పేరు పెట్టారు ఎంత అందమైన పేరు ఇది దేహము అంటే అర్థం ఏంటంటే దహన యోగ్యత్వాత్ దేహ కాల్చడానికి ఆఖరగా కాల్చడానికి బాగా పనికొచ్చే పెద్ద కట్టేది ఎందుకు చాలా అందమైన కట్టే అన్నారంటే ఏ కరలైనా మనం కాల్చేటప్పుడు కట్టె పుల్లలు కాల్చేటప్పుడు బా ఎండుగా పిల పిల్ల పిలపిల్ల ఆడుతూ ఉంటే తీసుకెళ్లి అగ్నిలో పెడతాం అవునా దాన్ని కాల్చడానికి వాడుకుంటాం వంట చెడుకున్నప్పుడు తడి తడిగా ముద్దగా ఉండే కర్ర పుల్లల్ని వాడం కానీ దీన్ని కాల్చేటప్పుడు దీంట్లో అంతా తడే మొత్తం లోపలంతా తడే అంతా నీళ్ళే చెమ్మ చెమాయింపే కదా కానీ అన్ని కట్టెలు ఏమో ఎండు కట్టెలు తెచ్చుకుంటాం ఈ కట్టెను మాత్రం బాగా తడిగా ఉండే కట్టెను లోపల పెట్టి కాలుస్తాం కాలిపోద్ది దహన యోగ్యత్వాత్ దేహ దహనంలో ఎంత అందంగా కాలిపోతుంది ఇది ఎంత తడినా అలా కాలిపోతుంది ఏమి ఇబ్బంది పెట్టదు కానీ దీన్ని కాల్చడానికి ఏ కర్రలు మనం కొనుక్కుంటాము బయట కాల్చేటప్పుడు ఆ కర్రలన్నీ బాగా పొడిగా ఉండాలి అందుకనేన్నారు అందమైన దేహము అగ్ని అగ్నిహోత్రునిపాలు చాలా నీటుగా కాల్ చేస్తారు అందంగా కాల్ చేస్తారు ఆ అగ్ని కూడా ఎంత టేస్ట్ఫుల్ గా తీసుకుంటాడో దీన్ని ఎంత రుచి చూస్తాడో అగ్నికి ఏడు నాలుగులు సప్త పేరు ఏడు నాలుగులు అగ్నికి కాలి కరాలి చ మనోజవా చ సునోహితాయా చ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి ఒక పేరు కరాళి రెండో పేరు మనోజవ మూడో పేరు స్ఫులింగిని సుధూమ్రవర్ణ తర్వాత కాలి కరాలి చ సులోహిత ఒకటి కాలి కరాలి మనోజవ సులోహిత సుధూమ్రవర్ణ స్ఫులింగిని ఆఖరి పేరు ఏంటంటే విశ్వరుచి ఇది గొప్ప పేరు అంటే విశ్వాన్ని రుచి చూస్తూ ఉంటాడనమాట మనందరినీ టేస్ట్ చేస్తుంటాడు వీడు ఇలా వేయగానే ఆ అగ్ని కూడా చూడే నాలుకులు ఇలా పైకి ఇలా పైకి నాలుకులు వచ్చినట్టు వస్తుంటాయి ఏడు నాలుకులట వాడికి అందుకనే పూర్ణాహుతి చేసేటప్పుడు సప్తతే అగ్నే సమిత సప్త జిహ్వా సప్త సప్తధామ ప్రియానీ సప్తహోత్రా సప్తా యజంతి సప్తయో నీరావృణ స్వాఘృతే నస్వాహ అగ్నయే సప్తవత ఇదన్న पूर्णातिमांजुहोति सर्वो ऊर्णा अशाव प्रतिष्ठति वसोधरा आंजुोति मंत्रे अया नकल तो यहका मिंगे रुचि चूस्ते मोत लोकानेट मोत लोका वदले्री पेटर ఆ లేకపోతే లోకం లేదు కానీ వాడిని కనుక వదిలేశారా పట్టపగ్గాలు లేకుండా లోకమే లేకుండా చేస్తాడు వాడు లేకపోయినా ప్రమాదమే వాడు అతి వాడు కనుక కంట్రోల్ తప్పినా ప్రమాదం ఈ శరీరంలో కూడా చూడండి టెంపరేచర్ లేకపోయినా చచ్చిపోతాం ఎక్కువైపోయినా చచ్చిపోతాం దాన్ని ఎవరైంది మెయింటైన్ చేసింది ఎంత అందంగా నడుస్తుంది ఎంత అర్థవంతంగా మెయింటైన్ అవుతుంది కాబట్టి దేహము ఏదైతే ఉందో అది జడమది మ్యాటర్ అది అలా తయారవుతుంది అందుకని చాలా మంది క్యాన్సర్ అంటే మనకు ఎవరికన్నా వస్తే పుందొస్తే క్యాన్సర్ అంటారు కదా ఓ గైనకాలజిస్ట్ అనిందనమాట కావిడ స్వామీజీ ఈవెన్ బేబీ ఈజ్ ఆల్సో ఏ క్యాన్సర్ ఫర్ మదర్ తల్లికి సంతతి అది కూడా క్యాన్సరే అంటే తనకంటే అన్యమైనటువంటి గడ్డ అదే బిడ్డ లోపల పెరిగే గడ్డే అదే బిడ్డ ఒక గడ్డ అది చిన్న కందగడ్డలాగా లేకపోతే ఈ దుంప గడ్డలాగా ఒక గడ్డది లోపల అంతే ఆ గడ్డకి ఇదో కళ్ళు ముక్కు కాళ్ళు చేతులన్నీ వచ్చి దానికొక ప్రాణమాడి నరాలు అన్నీ కూడా ఏర్పడి మనోబుద్ధులన్నీ వికసించి అలా తన ఉనికి తన ఉపాధిని తను పొందుతూ అక్కడ ఉంటుంది దానికి ఏం తెలియదు అన్ని గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ వేరుపాటుతనాన్ని గుర్తించడం మొదలు ప్రపంచంలో పడ్డ తర్వాత ఆ శిశువుకు కూడా ఎంత గుర్తు చూడండి ఇది నా మా అమ్మ అంతే ఇంకెవరూ నాకు సంబంధం లేదు వాళ్ళ నాన్న కూడా ఎలానే చూస్తూ ఉంటుందని గుర్తింపు ఉండదు ఈవిడ చెప్పి చెప్పి చెప్పి చెప్పి నాన్న నాన్న నాన్న అని వాడు ఈవిడితోనే కూడా ఉంటాడు కనుక ఓహో వీడు ఈవిడికి సంబంధించిన వాడు సో వీడిని కూడా నేను నమ్మచ్చు అని మెల్లగా నమ్మకం పెంచుకుంటుంది అదే ఒక వారం ఉండి వీడు వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకొకడు ఎవడన్నా వచ్చి మసులుతున్నాడు అనుకోండి ఇంట్లో ఇది మళ్ళీ ఫీల్ అవుతుంది ఇదేంటిది ఓ వీళ్ళు ఎవరు నాకు సంబంధం లేదనుకుంటుంది అలానే అన్నున్నాడు అనుకోని ఇంట్లోనే దాన్ని ఎత్తుకోవడం దాన్ని చూడడం ఆ తల్లి దగ్గరికి నిలబడతాడు దానికి ఈ లోకల్లో బంధం అంటూ ఉంటే శిశువుకు ఒక తల్లి ఇంకెవ్వరూ బంధం కాదు దానికి తెలిసిన తల్లి అంతే అందుకనే ఈ లోకంలో మాతృబంధమే బంధం ఇంకా మిగతా ఏం బంధాలు ఏం ఈ పితృబంధం లేకపోతే ఈ భ్రాతృబంధం అన్ని ఆవిడ చెప్తుంది ఆవిడ నేర్పుతుందంతే ఇగో మీ నాన్న మీ అన్న మీ తమ్ముడు మీ చెల్లి ఈ నేర్పుతుందంతే తల్లి నేర్పిందే తల్లి అని నేర్పదు ఎవరు నేను మీ అమ్మని నేను నీ అమ్మనని నేర్పదు దానికి అలవాటైపోతుంది అది అది నాది ఎందుకు దాంట్లో నుంచి వచ్చింది అలా ఊళ్ళో పెట్టుకుంటుంది పాలిస్తుంది చూస్తుంది పెంచుతుంది కంటు అన్నీ చేస్తున్నది కాబట్టి మాతృబంధమే ఈ లోకంలో సత్యం అందుకని అమ్మా అంట మనం ఏదన్నా బాధ ఎందుకని ఎవడు నేర్పక్కర్లేదు మనకు బాగా అలిసిపోయి ఆవలింతలు వచ్చిందనుకోండి అమ్మా అనుకుంటా ఏ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 ఆవిడ నిమిత్తమైంది నిమిత్త మాత్రమైంది ఆవిడ ఆవిడ గర్భాన్ని కొంత మనం వాడుకున్నాం తొమ్మిది నెలలు అదొక అద్దె కొంప తొమ్మిది నెలలు వాడుకున్నాం అక్కడ వాడుకుని తయారు చేయించుకున్నాం మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయింది బయటకు వచ్చింది ఒక డేటు పెట్టుకున్నాం అసలు బయటికి రాకముందే లేవా తల్లి గర్భంలో తల్లి గర్భంలోకి ఎంటర్ అవ్వగానే దేహం వచ్చింది తల్లి గర్భంలోకి ఎంటర్ అవ్వకుండా ఉంటే దేహమే లేదు అసలు ఈ జంజాటమే లేదు ఇలా పటమేం లేదు